దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఓ బిల్డింగ్ ఉంది పది అంతస్తుల బిల్డింగ్ దాంట్లో పదివేల రూమ్స్ ఉన్నాయి పదివేల రూమ్స్ గదులు ఉన్నాయి ప్రతి గదిలోనూ ఓ ఆకాశం ఉంటుంది కదా ఓ ఆకాశం గదంటే ఏమిటండి గదంటే ఏమిటి ఆకాశమే కాదు ఇప్పుడు ఈ ఈ బిల్డింగు కూలింది ఏదో ఎత్తకువైకో ఏదో వచ్చి కూలిపోయింది ఆ కూలిపోవడంలో ఎలా కూలిపోయిందంటే ఒక వైపు కూలిపోయింది రెండో వైపు స్థిరంగానే నిలబడి ఉన్నది ఒకవైపు కూలిపోయి ఏమంటే ఇప్పుడు ఈ కూలిపోయినవి ఏమిటి గదులా ఆకాశములా గదులు గదులు పదివేలు ఉన్నాయి ఆకాశములు ఎన్ని ఉన్నాయి దీంట్లో అనేక ప్రశ్నలు గదులు పదివేలు ఉన్నాయి ఆకాశములు ఎన్నో ఉన్నాయి ఒక్కటే ఐదు గదులు కూలిపోయాయి ఐదు గదుల్లో కూలిపోయిన ఆకాశానికి కూలిపోయిన కారణంగా ఆకాశానికి ఇంకో ఐదు వేల గదులు స్థిరంగా నిలిచి ఉన్నాయి వాటి అందరి ఆకాశమునకు భేదమేమైనా ఉన్నదా ఏది లేదు ఎందుకంటే ఆకాశము ఆ సందర్భంలో అక్షరము అవినాశి ఆకాశమునకు వినాశం ఉండదు గదులు కడతారు కూలుతాయి కానీ ఆకాశము అది కొత్తగా పుట్టేది కాదు నశించేది కాదు దాంట్లో పరిచ్ఛేదములు ఉండవు అనేకత్వము ఉండదు ఆత్మ చైతన్యము ఆకాశము ఉంటుంది అందుచేతనే ఆకాశాన్ని ధ్యానం చేసేవాడికి ఆత్మ చైతన్యానికి బాగా దగ్గరగా వెళ్ళిపోతుంది వాడు ఆకాశ ధ్యానంలో మీరు ఆ చివరూపులే ఉంటారు కాబట్టి ఆకాశాన్ని ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి ఆకాశ ధ్యానం రెండు రకాలు ఓపెన్ ఐ కళ్ళు తెరిచి ఆకాశాన్ని ధ్యానం చేయొచ్చు కళ్ళు మూసి ఆకాశ ధ్యానం చేస్తారు కళ్ళు తెరిచి చేసేప్పుడు ఇలాంటి చోట కూర్చుని చేస్తే అది వర్కౌట్ కాకపోవచ్చు ఎందుకంటే మీరు ఇలా చూస్తూనే మీకు గోడ ఫ్యాన్లు దీపాలు ముఖాలు అన్నీ కనపడుతూ ఉంటాయి ఆకాశంతో పాటుగా ఇవన్నీ కనపడతాయి నిజానికి ఆకాశం కనపడేది తక్కువ ఇవే ఎక్కువ కనపడతాయి కాబట్టి ఇంకేమి ధ్యానం చేస్తారు కాబట్టి మీరు ఆకాశ ధ్యానం కళ్ళు తెరిచి ఆకాశ ధ్యానం చేయాలన్నట్లయితే మీరు బాల్కనీ మీదకి పోవాలి పోయి ఒక చాప పట్టుకెళ్ళి ఒక తరగడా కూడా అవసరమైతే పట్టుకెళ్ళి ఆ చాపం అలా వెళ్ళకిలా పడుకుని ఆ మహాకాశాన్ని ధ్యానం చేయాలి ఇంకా పైన నక్షత్రాలు కనపడతాయి అంటే రాత్రిపూటైతే నక్షత్రాలు కనపడతాయి రాత్రి సాయంకాల సమయంలో రాత్రి ఎందు రాత్రి అంటే అర్ధరాత్రి కాదండి కొంచెం ఎర్లీ నైట్ సో ఇంకా ఏమీ కనపడవు మీకు అక్కడ నక్షత్ర మండలం కనపడుతుంది ఆ నక్షత్ర మండలం ఎంత దూరంలో ఉందంటారు కొన్ని కోట్ల కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో ఉంది ఈ మధ్యలో ఉన్నదంతా ఏమిటి ఇన్ఫినిట్ స్పేస్ మహాకాశం అది గొప్పగా ధ్యానం దాన్ని అలా భావన చేస్తూ దాని మీదే మనస్సు నిలబెట్టి నిలబెట్టి అలా చూస్తూ ఉండడం చూస్తూ భావన చేస్తూ ఉండడం దీన్ని ఓపెన్ ఐ మెడిటేషన్ అంటారు కళ్ళు తెరిచి చేసే ధ్యానం కళ్ళు మూసుకునే ఆకాశాన్ని ధ్యానం చేయవచ్చు కాబట్టి ఆకాశం అనేది అనేకములో ఏకత్వానికి చక్కని దృష్టాంతము ఆ చేతనే అది చక్కటి ధ్యేయ వస్తువు అది ఆ పరమాత్మ స్వరూపానికి అత్యంత నికటంగా దగ్గరగా ఉంటుంది కాబట్టి వ్యోమవతని దృష్టాంతం ఇచ్చారు తదేకం కాబట్టి ప్రతి దేహంలోనూ ఉండే ఆ చైతన్యము ఆకాశములలే ఒక్కటిగానే ఉంటుంది అనేకమైతే కాదు భూతేషు సర్వప్రాణిషు సకల ప్రాణుల ఎందు కూడా కేవలం మానవులు మాత్రమే కాదు సకల ప్రాణుల ఎందు మనుషులు పశువులు పక్షులు చెట్టు చేపలు సకల బ్యాక్టీరియాతో సహా సకల ప్రాణుల ఎందు ఒకే ఆత్మచైతన్యము గలదు కానీ మరి విడివిడిగా ఉన్నారు కదా అబ్బే విడివిడిగా లేరయ్యా విడివిడిగా ఉన్నారన్నట్లు ఉన్నారు అంటే అన్నట్లు ఇవా ఇవా పెట్టుకోవాలి ఇవాయే తప్ప మరొకటి అక్కడ ఏవా కాదు ఇవా అంటే ఇవా అని ఎప్పుడైతే వేశారో అది అలా కనపడుతోందే కానీ సత్యము కాదు అని దానికి అర్థం యువ శబ్దానికి అర్థం అది విభక్తమివచస్థితం విడివిడిపోయిందా అన్నట్లు ఉంది విడిపోయిందా అన్నట్లు ఉంది అలా ఎందుకుంది విడిపోయిందా అన్నట్లు ఎందుకున్నది ఎందుకున్నదంటే దేహు ఏవా విభావ్యమానత్వాత్ అంటే శంకరులు చాలా చక్కటి దృష్టాంతం చెప్తున్నారు మీరు ఆకాశమును చూసే సందర్భంలో కూడా ఆకాశమే తీసుకోండి మీరు ఆకాశాన్ని ఘటముల ఎందు అనేక ఘటములలో ఉండే ఆకాశాలను చూస్తున్నారనుకోండి లేక గదుల ఎందు ఆకాశాన్ని ఇటువంటి పరిచ్ఛన్నములైన ఆకాశములను మాత్రమే మీరు చూస్తూ ఉన్నట్లయితే మీకేమనిపిస్తుంది ఆకాశములు అనేకమని చిన్న ఉంటాయని విడివిడిగా ఉంటాయని అనిపించే ప్రమాదం ఉన్నది కానీ మీరు కళ్ళు తెరిచి మహాకాశం కేసు చూసినట్లయితే అబ్బో ఈ ఆకాశము ఒక్కటే అని తెలుసుకునే అవకాశం ఉన్నది సపోజ్ అసలు తలపైకెత్తి పైకి ఎప్పుడూ చూడకుండా వీడు ఎంతసేపు ఘటాకా ఈ ఘటాకాశం వేరు ఆ ఘటాకాశం వేరు అని చూస్తున్నాడు అనుకోండి వాడికి ఎవరికి వస్తుంది ఆకాశములు అనేకములు అనే భ్రమ కలిగే అవకాశం ఉంది ఈ పరిస్థితి ప్రాణుల విషయంలో మరింత గట్టిగా ఉన్నది ఎలాగంటే మీకు చైతన్యం మీకు ఎక్కడ దర్శనం ఆకాశం అంటే మహాకాశం అంటే పైకి చూస్తే దర్శనం అవుతుంది అని అఖండ ఆకాశం మీకు దర్శనం అవుతుంది ఆ విధంగా అఖండ చైతన్యం మీకు ఎక్కడా దర్శనం అవ్వదు మీకు చైతన్య దర్శనం కావాలంటే ఏదో ఒక ప్రాణికేసు చూడక తప్పదు ఇప్పుడు నేను చైతన్యం యొక్క మహిమను దర్శించాలి ఏం చేయాలి మీకేసు మీరైనా చూసుకోవాలి లేకపోతే కుక్కనో పిల్లినో చూడాలి కుక్కనో పిల్లినో చూస్తే దాంట్లో చైతన్య శక్తి మీకు అనుభవానికి వస్తుంది ఏ ప్రాణిని చూసినా మీకు ఆ చైతన్యం యొక్క ఝలక్ మీకు అనుభవానికి వస్తుంది ఏ ప్రాణిని చూసినా కానీ అలా పరిచ్ఛిన్నమైన ప్రాణి ప్రాణి ప్రాణి అని కాకుండా విడిగా ఈ ప్రాణులతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఒక చోట అఖండంగా చైతన్యం నాకు కనబడుతుందా లేదు అలాగంటే పరిస్థితి లేదు అఖండంగా ఆకాశం కనబడుతుంది అఖండంగా ఆకాశం కనపడుతుంది కానీ అఖండంగా చైతన్యం కనపడదు అర్థమైందంటే మీకు పరిస్థితి మీకు చైతన్యం అనేప్పటికీ ఎప్పటికీ పరిచ్ఛిన్నం పరిచ్ఛిన్నంగానే కనపడుతూ ఉంటుంది ఆ కారణంగా ఈ చైతన్యము విడిపోయి ముక్కలు ముక్కలుగా ఉన్నది అని భ్రమపడే అవకాశం ఎక్కువ ఉన్నది అంటున్నారు శంకరుడు ఆయన ఏమంటున్నారంటే దేహేషు ఏవ విభావ్యమానత్వాలు మీరు చైతన్యాన్ని భావన చెయ్యాలి అంటే ఏదో ఒక ప్రాణి దేహమును ఆలంబనం చేసుకొని మాత్రమే మీరు భావన చేయగలుగుతారు ఏదో ఒక ప్రాణిదేహాన్ని ఆలంబనం చేసుకుని మాత్రమే మీరు ఆ చైతన్యమును భావన చేయగలుగుతారు ఈ పరిస్థితి ఉండడం చేత ఈ చైతన్యము ఖండఖండములుగా ఉన్నదా అనేటువంటి ఒక భ్రమ కలిగే అవకాశము గలదు కాబట్టి భ్రమకు తగినంత హేతు ఉన్నది భ్రమపడడానికి హేతు ఉన్నది కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించి భ్రమకు దూరంగా ఉంటూ మనము సకల ప్రాణుల నుండి ఉండే ఒక ఒకే ఒక అఖండ చైతన్యమును దర్శించవలేను తెలిసిందండి అది అది చక్కటి వాక్యం అది దేహేషు ఏవ విభావ్యమానత్వాత ఇక భూతభర్తృచ తజ్ఞేయం అని ఉంది తత్ జ్ఞేయం జ్ఞేయం అంటే బ్రహ్మ అసలు టాపిక్ అంతా కూడా జ్ఞేయం ఏయం ఎత్త ప్రవక్ష్యామి అని మొదలైంది నేను నీకు దానిని బోధిస్తాను అది మానవుడై పుట్టినందుకు తప్పక తెలియదగినది జ్ఞేయము దానిని నేను మీకు బోధిస్తాను అని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసి మొదలుపెట్టాడు ఆ జ్ఞేయము అది అది ఎటువంటిదో తెలుసిన భూతభర్తృ ఒక ప్రాణిని తీసుకోండి ఒక ప్రాణి మీరు మనుషులు తీసుకోండి మనిషి అంటే మనిషి యొక్క సారము ఏది అని మీరు ఆలోచిస్తే మీరు ఆలోచ చెప్పండి నాకు మనిషి యొక్క సారము బాహ్యమైన దేహమా లేక లోపల దేహమునంతని వ్యాపించి ఉండే ప్రాణశక్తియా లేక ఆ ప్రాణశక్తి కంటే కూడా మూలమునందుండే తెలివియా చైతన్యమా అని ప్రశ్న ఇప్పుడు మిస్ ఇండియా కంటెస్ట్ అవుతుంది అనుకోండి మిస్ ఇండియా కంటెస్ట్ అని ఉంటుంది కదా అమ్మాయిలు సౌందర్య సౌందర్య పోటీ సమాసం బాగోలేదు ఏదో పోతాయి అనుభవీ కాంపౌండ్ సౌందర్యానికి సంబంధించిన పోటీ ఉంటుంది ఆ పోటీలో అక్కడ దేని దేనికి ప్రాముఖ్యము బాహ్యమునందలి దేహమా ప్రాణమా తెలివియా బాహ్యమునందలి దేహమునకే ప్రాముఖ్యము ఇస్తారు దానికే ప్రాముఖ్యం ఆ రూపానికే ప్రాముఖ్యం పరుగెత్తి పోటీ ఉందనుకోండి పరుగు పోటీ వీళ్ళు ఒలింపిక్ పరుగు పోటీ ఇరవై మంది నిలబడి వరుసగా నిలబడి ఉంటారు అలాగా తప్పని పేలగానే పరిగెత్తారు అక్కడ దేహములకు ప్రాముఖ్యమా తెలివితేటలకు ప్రాముఖ్యమా క్రియాశక్తి ప్రాణశక్తికి ప్రాముఖ్యమా ప్రాణశక్తికి ప్రాముఖ్యం వేదాంతులలో వేదాంతమును అధ్యయనం చేసే వారి దృష్టిలో దేనికి ప్రాముఖ్యం ఉంటుంది జ్ఞానము కాబట్టి మనిషి యొక్క సారము ప్రా దేహము కాదు ఆ దేహములో వ్యాపించి ఉన్న ప్రాణశక్తి కాదు ఆ రెండింటికి మూలమూలంగా ఉండే చైతన్యమే మనిషి యొక్క సారము ప్రాణి యొక్క సారము సకల ప్రాణుల యొక్క సారము ఆ చైతన్యమే వేర్వేరు సందర్భాల్లో ఆ సారము వేర్వేరా అన్నట్లు ఇప్పుడు మీరు షర్టు ప్యాంటు పీసులు కొనుక్కుని టైలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి అక్కడ ఆ దేహం యొక్క పరిమాణమే ప్రముఖంగా ఉంటుంది ఆ సందర్భంలో దేహమే ప్రముఖము అని అనిపిస్తుంది పరిగెత్తే ఇప్పుడు ప్రాణమే ప్రముఖము అని అనిపిస్తుంది కానీ మూలంలో ఉన్నటువంటి చైతన్యమే మనిషి యొక్క సారము ఇక్కడ చిత్రమేమంటే ఆ చైతన్యం నుండే రెండు శక్తులు కొడతాయి ఒకటి విజ్ఞానశక్తి రెండవది క్రియాశక్తి ఈ విజ్ఞానశక్తి క్రియాశక్తులు రెండు కలిపి ఈ మానవ పశువు ప్రాణి యొక్క దేహమును నిలబెడుతూ ఉంటాయి చూసే కన్ను వినే చెవి తెలుసుకునే మనస్సు ఇవన్నీ విజ్ఞానశక్తి పరిగెత్తే కాలు పట్టుకునే చెయ్యి పలికే నోరు ఇవి ప్రాణశక్తి ఈ రెండు శక్తులు కలిపి మనిషిని నిలబెడుతూ ఉంటాయి అవే సారము అలా అయితే గోడని నిలబెట్టేవి సిమెంట్ అన్నట్టుగా విజ్ఞానశక్తి క్రియాశక్తి కలిపి ఈ మనుష్య శరీరాన్ని నిలబెడుతూ ఉంటాయి కాబట్టి ఆ విజ్ఞాన శక్తి క్రియాశక్తులు ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఆత్మ చైతన్యం నుంచి పుడుతూ ఉన్నాయి మన గుడిలో రా మన గుడిలో పారాయణ చేసుకున్నారా మంచిది ఈ కిటికీలు ఈ తలుపును ఈ కిటికీలు వేసుకుందమ్మా ఏమనుకోకుండా నా చేతస్థంతో మీరు కొంచెం వేగాల్సి ఉంటుంది ఎందుకంటే పెండ్రాఫ్ సైలెన్స్లో పాఠం చెప్పడానికి అలవాటు పడ్డవాడిని నేను విడిపోయిందా నేనే లేదు ఎక్కడో కింద పడిపోయినట్టుంది తీసుకెట్టలో ఇది పాఠం కదా మార్కెట్ ప్లేస్లో గుర్తుపెట్టి పాఠం చెప్పమంటే పాఠం చెప్పడం దొరుకుతున్నా కుదు కొంచెం సైలెన్స్ గా ఉంటేనే చెప్పడం దొరుకుతుంది సంహవ్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లమ్జీగా ఉంది సింగిల్ ఇయర్ దానికి మనం షిఫ్ట్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది అది సరిగా పట్టి ఉండదు చాలా క్లమ్జీగా ఉన్నట్టు అనిపించింది పర్వాలేదు ఓకే నో విస్ఫాయి కాబట్టి సకల ప్రాణులను నిలబెట్టేది భర్తృ అంటే నిలబెట్టేది ఆత్మ చైతన్యమే భూత భర్తృచ తజ్ఞేయం ఆ జ్ఞేయ బ్రహ్మయే సకల ప్రాణులను నిలబెడుతూ ఉంటుంది దీన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు నిధిధ్యాసనంలో పెట్టచ్చు ఎలాగంటే దాన్ని ఎలాగా చేయాల్సి ఉంటుందంటే నాకు చూపు చూపు ఉన్నది వీటిని ఇంద్రియములు అంటారు ఇంద్రియ అర్థం ఏంటంటే ఇంద్రేణ దత్తం ఇంద్రియం ఇంద్రేణ దుష్టం ఇంద్రియం నిరుక్తి నిరుక్తార్థాలు ఇవి వ్యాకరణ సూత్రాలను బట్టి వచ్చినవి నైరుక్తికులు అలా చెప్తారు సో ఇంద్రుడంటే పరమేశ్వరుడు ఇంద్ర పరమేశ్వర పరమేశ్వరుని చేత ఈయబడిన ఒక అనుక విభూతికి చూపు చూపు అంటే పరమేశ్వరుని చేత ఈయబడిన ఒక అనుక విభూతి విభూతి అంటే మహిమ చూపు ఒక పెద్ద మహిమ కదా కాబట్టి కెమెరా తీసుకొచ్చి ఎంత మహిమ అంటాడు కదా ఆ కెమెరా కంటే చూపు ఎంత గొప్పదో మీరు ఆలోచించండి కెమెరా నిండిపోతుంది ఒక వంద బొమ్మలు తీసేటప్పుడు నిండిపోతుంది చూపు తెల్లారలేస్తే మొదటి పది నిమిషాల్లోనే వంద బొమ్మలు తీసేస్తుందండి నిండిపోతుందా చూపే చూపెప్పుడే నిండిపోతుందా ఇంకా నేను చూడటం లేదు ఎందుకంటే నిండిపోయాను అని అంటుందా చూపు అందవు ఎంత మహిమో చూడండి దానికి కాబట్టి ఆ చూపు అనేది ఆ దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు చూపు ఇవ్వడమే కాదు నిలబెడుతున్నవాడు కూడా దేవుడే ఇంద్రేణ దత్తం ఇంద్రేణ దుష్టం దాని పాపం ఆయన అలాగే నిలబెట్టుకుంటూ వస్తున్నాడు దుష్టం అంటే సేవితం అని అర్థం అంటే అర్థం ఈ సందర్భంలో దుష్టం అంటే దాన్ని పోషిస్తున్నాడు నర్చరింగ్ ఐసైట్ని ఇచ్చి ఐసైట్ని నర్చర్ చేస్తున్నాడు ఎవరు పరమేశ్వరుడు చెవులకు వినికిడి అనే శక్తిని ఇచ్చి దానిని నర్చర్ చేసేది ఎవడు పరమేశ్వరుడు కాళ్ళకు నడిచే శక్తి చేతులకు పట్టుకునే శక్తి నోటికి పలికే శక్తి ఇచ్చేట ఇచ్చి వాటిని నిలబెడుతున్నది ఎవరు పరమేశ్వరుడు ఇది ముందు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఇంద్రియ శక్తులన్నిటినీ అనుగ్రహిస్తూ ఉండే ఆ పరమేశ్వరుడు ఎక్కడ ఉండి ఈ శక్తులను ఇస్తున్నాడు నెంబర్ టూ ఇప్పుడు బీజానికి అంకురించే శక్తి ఉన్నది ఉందండి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడి నుంచి వచ్చింది ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు వైకుంఠంలో ఉన్నాడు అంటే వైకుంఠంలో ఉండి రిమోట్ కంట్రోల్ తోటి ముందుగా టీవీలో బొమ్మలు మారిపోతూ ఉంటాయి ఈయనెక్కడో దూరంగా సోఫాలో కూర్చుని వెళ్ళేలా తిప్పేస్తూ ఉంటే మారిపోతూ ఉంటాయి ఆ ఈ బీజానికి అంకురించే శక్తిని ఇచ్చిన పరమేశ్వరుడు వైకుంఠంలో కూర్చుని ఇచ్చాడు వైకుంఠంలో లక్ష్మీదేవితోటి పాచికలు ఆడుతూ ఆడుతూ మధ్యలో ఒకసారి దీనికి శక్తి కూడా ఇచ్చా ఈ పాటికి అంకురించిన శక్తి దీనికి అది అంకురించింది ఈజ్ ఇట్స్ లైక్ దాట్ ఈజ్ ఇట్ లైక్ దాట్ పురాణముల యొక్క గాథలను అలా అర్థం చేసుకోకూడదు వెరీ నాట్ ది వే టు అండర్స్టాండ్ ఏ పురాణిక్ స్టోరీ వెరీ ఏ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ అది సత్యం కాదు అలా కాదు చూడాల్సినవి ఆ అంకురమునకు అంకురి అంకురించే శక్తి ఇచ్చిన ఈశ్వరుడు ఆ బీజమునందే ఉన్నాడు అలాగే భూతభర్తృచ తజ్ఞేయం ఈ సకల ప్రాణులను నిలబెట్టేటువంటి ఆ పరమాత్మ ఈ హృదయంలోనే ఆత్మచైతన్యస్వరూపుడుగా ఉంటూ కన్నుకి కన్ను చెవికి చెవి మనస్సుకి మనస్సు వాక్కుకి వాకు ప్రాణమునకు ప్రాణమై ఈ సర్వమును ఈ ఈ దేహాదులను ఉన్నాడు అర్థమైందండి భూత భర్తృచ తజ్ఞేయం సముద్రంలో ఉండే అలలను అన్నింటినీ నిలబెట్టే సముద్రుడు సముద్రుడు సముద్రము అంటే మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది దాన్ని డు ప్రత్యయం ఇప్పుడు ఈ సముద్రుడు ఎక్కడుంటాడు వరుణలోకంలో ఉంటాడు అయ్యో అదే వరుణలోకం వరుణ అంటే నీళ్ళు కాబట్టి ఈ అలల నిలబెట్టే సముద్రుడు ఎక్కడో మరో లోకంలో ఉంటాడా అక్కడే ఉంటాడా అక్కడే ఉంటాడు కాబట్టి సకల ప్రాణుల ఎందు ఆత్మచైతన్య రూపంగా ఉంటూ సకల ప్రాణులను నిలబెట్టేది ఆ పరమాత్మయే కాబట్టి మనం ఏం చేయాలి ప్రతిరోజు ఒక ధ్యానం చేస్తూ ఉండాలి ఉపాసనలు అంటే ఇవే ఉపాసనలు ఏమిటి ఆ ధ్యానము నిద్రలేస్తూనే నెటారుగా చూపు వినికిడి చేతులు కాళ్ళు అనే మొత్తం ఇంద్రియ శక్తులన్నింటినీ ఒక్కసారి పరిశీలించుకుని వీటన్నిటికీ ఆయా శక్తులను అనుగ్రహిస్తూ ఆ పరమేశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు నేను ఆ పరమేశ్వరునితో నిత్య సంబంధము కలిగి ఉన్నాను నేను నా సంబంధం ఈశ్వరునితోటే సంసారంలో వ్యవహరిస్తాను సంసారంలో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ నా సంబంధము ఈశ్వరునితోటే ఎందుకని కన్ను చూపు లేక వెనికిడి లేకపోతే సంసారంతో మీరు ఏం వ్యవహారం చేస్తారు ఏం వ్యవహారం చేయలేరు సంసారంలో వ్యవహరించడానికి కావలసినటువంటి ఇంద్రియ శక్తులన్నిటినీ అనుగ్రహిస్తూ ఆ పరమేశ్వరుడు నా హృదయమునందు ఉన్నాడు అని భావన చేయాలి భావన చేయాలి ఊరికే శ్లోకాల కంఠస్థం చేసేసి అనేసుకోవడం కాదు అలా భావన చేయాలి చాలామంది అలా చేస్తారు తెల్లవారు ధనం లేచుకొని పొద్దున్న లేసుకొని వలించి శ్లోకాలు సపరేటు స్నానం అయిన తర్వాత దేవుడి ముందు కూర్చుని చెప్పే శ్లోకాలు సపరేటు ఈ శ్లోకాలన్నీ చెప్పేసి కూడుకోవడం ఆ శ్లోకాలు చెప్పేప్పుడు రెండు ఇష్యూస్ ఉంటాయి ఒకటి వాటికి ఉచ్చారణ సరిగ్గా ఉందా అనేది ముఖ్యం మీరు మీకు సంస్కృతం రాకపోతే తెలుగులోకి అనువాదం చేసుకుని అది చదువుకుంటే సరిపడుతుంది రుచి సంస్కృతంలో చదవడం అదేమీ తెలియకుండా ఏదేదో మంబిలింగ్ ఆఫ్ ది వర్డ్స్ దానివల్ల అవే మాటల్ని అలాగా ఏవేవో అనేస్తూ ఉంటే ఏమిటి ఉపయోగం కాబట్టి సో అలాగా అది ప్రేయర్ అంటే ఏదో సంప్రేయర్ అది కూడా ప్రేయరే సంప్రేయర్ అది ప్రేయర్ అనే దాంట్లో అనేక అంశాలు ఉంటాయి ఒకటి మీరు చెప్పే వాక్యములు స్పష్టంగా శుద్ధంగా ఉండాలి వాటి అర్థం మీకు తెలిసి ఉండాలి ఆ అర్థమునకు చెందిన భావన ఫీలింగ్ మీ హృదయంలో ఉండాలి మూడు స్థాయిలలో మీరు దాన్ని నిలబెడితే అది ప్రేయర్ అవుతుంది కాబట్టి తన కేసి తాను చూసుకుంటూ తన ఇంద్రియ శక్తులను అనుభవానికి తెచ్చుకుంటూ వాటిని పరిశీలిస్తే కనపడితే తెలుస్తూ ఉంటాయి ఇంద్రియశక్తులు ఆ ఇంద్రియశక్తులను చూస్తూ ఈ ఇంద్రియశక్తులన్నిటినీ అనుగ్రహించే పరమాత్మ నా హృదయం ముందు ఇప్పుడు చూపుకి చూపు వినికిడికి వినికిడి మనస్సుకి మనస్సు వాక్కునకు వాక్కు ప్రాణమునకు ప్రాణము అయిన పరమాత్మతో మీకు సంబంధం ఎక్కువ లేకపోతే ఈ నశ్వరమైన జగత్తుతో మీకు ఎక్కువ సంబంధం అని చెప్పండి మీరు నాకు ఆలోచించండి పరమాత్మతోటే మనకి నిత్య సంబంధము కలదు జగత్తుతో సంబంధం మీరు కళ్ళు తెరిచి చూస్తే ఉంది లేకపోతే కళ్ళు మూసుకుంటే లేనే లేదు చెవులతో వింటే ఉంది లేకపోతే లేనే లేదు కాళ్ళతో నడిచి మార్కెట్కి వెళ్తే జగత్తుతో సంబంధం ఉంది ఆ ఎందుకులే మార్కెట్ ఇంట్లో రెండు మెతుకులు తిని జపడి చేసుకుంటూ కూర్చుంటే అది లేదు జగత్తుతో మీకు సంబంధం పెట్టుకుంటే ఉంది లేకపోతే లేదు ఈశ్వరుడితో సంబంధం మీరు వద్దనుకున్నా తప్పదు ఈశ్వరుడితో నిత్య సంబంధం జగత్తుతో నో సంబంధం కానీ అజ్ఞానం ఏం చేస్తుందంటే ఉన్నదాని లేనట్టు లేనిదాని ఉన్నట్లు భ్రమింపజేస్తుంది అజ్ఞానం చేసే పనే అజ్ఞానం ఏం చేస్తుందంటే ఈశ్వరుడితో నాకు సంబంధం లేకుండా అయిపోయింది ఎందుకని ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు లేకపోతే తిరుపతిలో ఉన్నాడు ఇక్కడ మనమేమో పద్మనాభనగర్లో కూర్చున్నాము కాబట్టి సంబంధం సమస్య వచ్చింది సరే అది సంసారం ఎప్పుడు మన ముందే ఉంటుంది మనలోనే ఉంటుంది అని మనం భ్రమపడుతూ ఉంటాం వాస్తవంలో మనల్ని నిలబెట్టేది ఏది నన్ను నిలబెట్టేది ఏది ఇన్సూరెన్స్ పాలసీయా ఆధార్ కార్డా లేకపోతే భూతభర్తృచ తజ్ఞేయం ఏది నిలబెట్టేది మళ్ళీ భూతభర్తృచ తజ్ఞేయం ఆధార్ కార్డు ఉండాలి నేను సంపాదించాను ఒకటే అది కాదు పాయింట్ కాదు ఆధార్ కార్డు ఉండద్ద లేరు అంటల్లా మళ్ళీ నిలబెట్టేది ఏది పరమాత్మ ఎక్కడున్నాడు మన హృదయంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు చూపుకి చూపై ఉన్నాడు చెవికి వినికిడికి వినికిడి అయి ఉన్నాడు శ్రోత్ర శ్రోత్రం మనసో మన అలా అది పరమాత్మ భూతభర్తృచ తజ్ఞేయం ఇక ఆ పరమాత్మ అంతవరకు అందం భాష్యక భూతభర్తృచ భూతాని విభర్తీతి తజ్ఞేయం భూతభర్తృచ స్థితి కాలే ఇప్పుడు మీరు నిద్రపోయారు మీ చూపు ఎక్కడికి వెళ్ళిపోయిందంటారు ఆ పరమాత్మలకు వెళ్ళిపోయింది పరమాత్మ మింగి కూర్చున్నాడు మీ చూపును మీరు నిద్రలేచారు మీ చూపు వాపస్ వచ్చేసింది ఎవరి మీరు తెచ్చుకున్నారా మీకు ఇవ్వబడిందా మీరు చెప్పండి మీకు ఇవ్వబడింది ఎవరిచ్చారంటారు ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడు ఇచ్చాడు కాదు ఇచ్చినవాడు ఈశ్వరుడు అర్థమైందా తేడా ఎవనా లేకపోతే ఏమీ తెలియలేదా ఈశ్వరుడు ఇచ్చాడు కాదు ఇచ్చినవాడు ఈశ్వరుడు గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే నో గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ ఈజ్ రాంగ్ ద ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్ కాబట్టి ఈశ్వరుడు ఇచ్చాడు ఇచ్చినవాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు కాబట్టి నాకు చూపు మీరు నిద్రలేస్తూనే ఈ చూపునిచ్చిన దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఈ వినికిడినిచ్చిన దేవుడు ఇక్కడున్నాడు అని హృదయంలో నిత్య నిత్య నివాసం చేసే ఆ దేవుడు ఈశ్వరునితో సంబంధాన్ని పెట్టుకోవాలి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి ఉంది సంబంధం నిత్య సంబంధం ఉన్నది దాన్ని గుర్తించకపోవడం చేత లేదా అన్నట్లు అయిపోయింది మీకు ఒక కృష్ణార్థం ఓ మహాత్మును పోతున్నాడు నడిచిపోతున్నాడు ఊరి బయట ఒక పాడుపడిపోయిన దేవాలయం ఉండే పాడుపడిపోయి కూలిపోయింది దేవాలయం అక్కడ కొంచెం ఒక చపటాలాగా ఉండే ఒక అరుగు వలే ఉన్నది దాన్ని శుచి శుద్ధి చేసుకుని దుడిప తుడిచేసుకుని ఆయన సంచిలో తెచ్చుకున్నటువంటి చపాతీలు ఏవో ఉన్నాయో అవి తినేసి మంచిన ఆ సంచి తల కింద అక్కడ పడుకున్నాడు ఈ లోపల ఎవళ్ళో గ్రామంలో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరూ అదే మహాత్ముడు ఎవడో ఆ పాడుకొండ దేవాలయంలో ఉన్నాడరా అని చూశారు చూసి వాళ్ళకు ఉండే సంస్కారములు అటువంటివి వాళ్ళు ఏం చేశారంటే ఏదో కొద్దిగా పలహారం తీసుకొచ్చి ఆయన దగ్గరికి వచ్చారు వస్తే ఆయన తెచ్చుకున్న పలహారంతో ఆయన సంతృప్తి పడివాడే కానీ పాపం వాళ్ళు ఏదో పలహారం వాళ్ళ మనస్సుకు సంతోషం కలగాలి ఆకలి కూడా ఉండనే ఉన్నది సో ఆయన పలహారం చేశాడు సో యార్త చెప్పొచ్చేది ఏమిటంటే ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిందో మహాత్ముడు ఆయన అక్కడ ఊరి బయట పాడుబడ్డ దేవాలయంలో కూర్చుని ఉన్నాడు మొన్నటి పొద్దున్నే ఊళ్ళో ఉండే పెద్దలందరూ దర్శనానికి వచ్చారు పళ్ళు ఫలాలు తెచ్చుకుని నేను వెళ్ళిపోదాం అనుకున్నవాడు ఈ భీడ్ని ఈ జనాన్ని చూసే ఆగాడు వాళ్ళందరూ దండాలు వదిలిపెట్టారు పళ్ళు ఫలాలు అయ్యాయి వాళ్ళు అన్నారు మేము ఈ దేవాలయంలో మీరు ఇక్కడ నివాసం చేశారు కనుక మీరు ఇంకో కొద్ది రోజులు ఉండండి దీన్ని నిన్నే మేము ఉద్ధరిస్తాము జీర్ణోద్ధారం చేస్తాము మళ్ళీ పడిపోయిన దేవాలయాన్ని శుద్ధి చేసి కొత్త దేవాలయాన్ని మేము కొత్తగా దానికి రిపేర్ చేసుకుంటాము మా దగ్గర ఉన్నటువంటి వనరులతోటి ఆ పని మేము చేసుకుంటాము మీరు మాకు కొంత ఏదైనా ఆత్మస్వరూపాన్ని బోధిస్తూ ఇక్కడ ఉండండి అని వారు కోరారు సరే అన్నాడు ఆయన ఉంటాను అన్నాడు మళ్ళీ రిపేర్ వర్క్ మొదలుపెట్టారు మొదలుపెట్టడంలో గర్భ కూడా ఎలా ఉందంటే సగం దాకా ఈ గబ్బిలాలు ఇతర పక్షుల రెత్తలతోటి నిండిపోయి ఉంది సగం దాకా అలా పైలప్పైపోయి పైలప్పు అయిపోయి ఈ నిండి తోలేసేపటికి ఆ సగం దాకా నిండిపోయి ఉంది విద్గర్భగుడి అప్పుడు వాళ్ళలో ఒక నాయకుడు నేను వెంటనే కాశీ శివలింగాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తానండి మనం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం శివాలయం అని అంటే అప్పుడు ఆ మహాత్మన నువ్వేమీ శివలింగం తినక్కర్లేదురా గడ్డపారా పలుకు తీసుకురావాలండి ఇది శివలింగం ఏంటి అనక్కర్లేదు బెడ్డపారా పొలుగు తీసుకురా తీసుకొచ్చి జాగ్రత్తగా తవ్వు ఆ పక్షుల యొక్క ఆ రెత్తాలన్నీ పెడి ఉన్నది గట్టిపడిపోయి హార్డ్ మాస్ అది జాగ్రత్తగా తవ్వండి తల్లేప్పుడు జాగ్రత్తగా తవ్వండి కంగారు పడి జాగ్రత్తగా తీసుకో తవ్వండి అలాగే జాగ్రత్తగా తవ్వగా తవ్వగా పొద్దున్న మొదలు మధ్యాహ్నం అయ్యేప్పటికీ శివలింగం బయటపడింది దాని నుంచి కాబట్టి మీరు శివలింగం కొత్తగా ఏం ప్రతిష్ట చేయక్కర్లేదు ప్రతిష్ఠితమయ్యే ఉన్నది అని చెప్తాడు ఆ రకంగా మీ హృదయంలో ఆ పరమేశ్వరుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు కానీ సంసార వాసనలనే పక్షుల రెత్తల ఆ దోషం అంతా పెరిగి తిరిగి పూర్తిగా లేడన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఆ ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించాలంటే తిరుపతో కాశీయో పోవాలన్నట్టు అయితే ప్రాణాలు పోయాక కైలాసమో వైకుంఠమో వెళితే కానీ మళ్ళీ ఈశ్వరుడు మనకి దొరకడం అన్నట్టు ఇటువంటి ఒక మహాభ్రమలో జనులు జీవిస్తూ ఉంటారు మీరు తీర్థయాత్రలో విజయండి నేనేమి వద్దాం అయితే మరి భగవద్గీత క్లాసులు మానేసి మాత్రం తీర్థయాత్రలు ఏదో అనవసరం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంచేతే సంక్రాంతి సెలవుల్లో ఏమైనా మీరు తీర్థయాత్రలు చేసి చేయొచ్చు ఎనివే ది పాయింట్ ఈజ్ సో ఆ పరమాత్మ ఎప్పుడూ ఉండనే ఉన్నాడు స్థితి కాలే భూతభర్త ఎప్పుడూ ఉండనే ఉన్నాడు అలా నిలబడే ఉన్నాడు మీరున్నంత కాలము ఆయన మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉండనే ఉన్నాడు ఈ ప్రాణేంద్రియములు ఉన్నంత వరకు ప్రాణము ఇంద్రియములు ఉన్నంత వరకు అయితే మీరు నిద్రపోయారు నిద్రకే ప్రళయము పేరు నిత్య ప్రళయం నిద్రకి నిత్య ప్రళయము పేరు మన ప్రపంచం అంతా ప్రళయం అయిపోతుందిగా నిద్రపోగా నేను నిద్ర లేవడమునకు నిత్య సృష్టి అని పేరు మీరు నిత్య ప్రళయము నిత్య సృష్టి అర్థం చేసుకుంటే మహాప్రలయము మహాసృష్టి అలాగే పోతాయి అలాగే ఉంటాయి ఓకే ఇప్పుడు నేను నిద్రపోయినప్పుడు ఈ చూపు ఏమైంది ఆ పరమాత్మలో కలిసిపోయింది వినికి ఆ పరమాత్మలో కలిసిపోయింది ఆయన మింగి కూర్చున్నాడు లోపల ఆయన మింగేశాడు వీటన్నిటిని నేను చేతులకి కాళ్ళకి కదిలే శక్తి పట్టుకునే శక్తి కూడా ఆయన మింగేసి కూర్చున్నాడు మొన్నాడు పొద్దున్న లేస్తూనే నిద్ర లేపింది ఎవరండి నిద్ర లేపింది ఎవరు నేను అలివెలివాడ నేను నిద్ర లేచాక వస్తుంది నిద్ర లేచిన కొద్ది క్షణాలు నిద్ర లేచింది తెలివి వస్తుంది ముందు ఆ తెలివిలో దేహము అనుభవానికి వచ్చి ఆ తర్వాత అలవాటు ప్రకారం నేను వస్తుంది నేను ఎప్పుడో తర్వాత వస్తుంది నిద్ర లేపింది ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు నిద్ర లేపుతాడు ఎలా లేపుతాడు సూర్యుడు ఉదయిస్తాడు మీరు సూర్యోదయాన్ని మీరు ఇట్లా చేస్తారా లేకపోతే ఆయన ఉదయిస్తాడు ఆయన ఆయనే ఉదయిస్తాడు ఆయన ఉదయించినప్పుడు మీ కిటికీ తలుపు తెరుచుంటే లోపలికి కాంతి వస్తుంది ఆ రకంగా తలుపుని తెరుచుకుని ఆత్మ సూర్యుడు ఉదయిస్తాడు మనస్సు తలుపుని కొంచెం అలా తెరిచి ఉదయిస్తాడు దానికి తెలివి వచ్చుట అని ఆ ఆత్మానే సూచని ఉదయిస్తూనే కళ్ళకి చూచే శక్తిని వాపస్సిస్తాడు చెవులకు వినే శక్తిని వాపస్సిస్తాడు ఆ రకంగా మీ హృదయంలో ఆ ఈశ్వరుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఆయనే మిమ్మల్ని నిలబెడుతున్నాడు ఆయనే మిమ్మల్ని తనలో కలిపేసుకుంటున్నాడు మళ్ళీ మొన్నటి పొద్దున్న ఆయనే మిమ్మల్ని మళ్ళీ మనిషిగా ఉత్పన్నము చేస్తున్నాడు ఓకే ఇది నిత్య సృష్టి నిత్య ప్రళయము నిత్యస్థితి దీనికే మీరు ఈ స్థితి కాలము అయిపోయేప్పటికీ ఈ సకల ప్రాణులను తన ఎందు ఆ పరమాత్మ కలిపేసుకుంటాడు మింగేస్తాడు మళ్ళీ సృష్టి సమయం వచ్చినప్పుడు ఆ పరమాత్మ తన నుండి ఈ సకల ప్రాణులను ఆవిర్భవింపజేస్తాడు అని అలా కూడా చెప్పుకోవాలి అధ్యాత్మమునందు అన్వయిస్తుంది అధిభూత అధిదైవముల ఎందు కూడా అదే వ్యవస్థ అన్వయిస్తుంది ఎత్ పిండాండే తద్ బ్రహ్మాండే అని ఒక వ్యవస్థ గ్రసిష్ణు ప్రభవిష్ణుచ గ్రసిష్ణు అంటే ప్రళయకాలమునందు మింగి కూర్చుంటాడు ఆయన స్వభావం అది మింగేయడవే ఆయన స్వభావం ప్రభవిష్ణు అంటే ఉత్పత్తి కాలమునందు మళ్ళీ ప్రకటన చేయుట ఆయన యొక్క స్వభావము ప్రళయకాలే గ్రసిష్ణు గ్రసనశీలం అంటే జ్ఞయం నపూసలంగా కనుక ఆ గ్రసించే శీలము కలది గ్రసించుట అంటే మ్రింగి వేయుట సో కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ పలహారం ఇంత ఇంత ఉప్మా పెట్టాలనుకోండి చక్కగా మింగి అరక్షణలో వింగి కూర్చుంటారు ఎక్కువ టైం కూడా పడదు తగ్గట విజ్వి కూర్చుంటారు అదే గ్రసిస్తుంది అంటే సో అలాగే ఈ పరమాత్మ ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా మింగి కూర్చుంటాడు నిత్య సృష్టిలో నిత్య ప్రళయంలో లేదా మహాప్రలయంలో సకల ప్రాణులను తనలో మింగేసి కూర్చుంటాడు ఒక జగములు వెళ్లిని మరి ఒక పది లోపలకి సర్వము దానై అంటూ బొమ్మరిపోతన్న గారి పద్యం ఉంటుంది ఉత్పత్తి కాలే ప్రభ ప్రభవనశీ ప్రభవిష్ణు చా ప్రభవనశీలం ఉత్పత్తి కాలంలో మళ్ళీ సకల ప్రాణులను తన నుండి బయటకు ప్రకటింపజేస్తాడు సో ఆ విధంగా సకల ప్రాణుల ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు శంకరులు ఆయన జాగ్రత్తగా జాగ్రత్త పడతారు ఎందుకు జాగ్రత్త పడతారంటే ఇప్పుడు చెప్పిన ఈ వర్ణన చూస్తే ఏమనిపిస్తుంది ఈ సకల ప్రాణులను తన ఎందు మింగేసి మళ్ళీ సృష్టి కాలంలో తన ప్రకటిస్తాడు తన నుండియే ప్రకటిస్తాడు అంటే ఏమైంది మీకు ఈ భేదము ఈ వైవిధ్యము అంతా కూడా సత్యమా అనే భ్రమ కలిగే అవకాశం ఉంది ఈ జగత్తుని ఆయనలో మింగేసి మళ్ళీ తన నుండి ఆయన ప్రకటించినాడు అంటే ఏమైనట్టు అక్కడికి ఈ జగత్తు సత్యము అని అని అనిపిస్తుంది కదా ఇది ఎలాగంటే సపోజ్ ఈ రోడ్డు పక్కన షాపులు పెడతారు ఓ చిన్న వ్యాన్లో వస్తాడు వ్యాన్లో వచ్చి ఆ వ్యాన్కి ఇలాగ రెండు కుక్కలు పెట్టి పైన ఒక షెడ్ లాగా వేసేసి ఆ వ్యాన్ తలుపులు తెరిచేసి ఆ లోపల ఉన్నటువంటి పెట్టెలన్నీ ఓపేసి ఎదుర్కొన్న టేబుల్స్ మీద షర్ట్లు ప్యాంట్లు ఇవన్నీ పరిచేస్తాడు ఏమంటే ఓ పెద్ద షాపే పెట్టేస్తాడు రోడ్డు పక్కన చూశాను అటువంటి షాపులు మళ్ళీ సాయంకాలం అయ్యేప్పటికీ ఆ షాప్ అంతా వ్యాన్లోకి మార్చే లోపలికి సర్దేసుకుని పెట్టే లోపలి తీసుకుపోతాడు ఈ పరమాత్మ అలా చేస్తున్నాడు అని మీరు అనిపించవచ్చు అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే అలా అలాగే చేస్తున్నాడని అనుకుంటే సమస్య ఏమవుతుంది ఆ వ్యాను కనుక సత్యమే ఆ వ్యాన్లో ఉండే మర్చెండైజు సత్యమే కదా అదేవిధంగా ఈశ్వరుడు సత్యమే ఈశ్వరుడు తన నుంచి బయటపెట్టే ఈ జగత్తు సత్యమే తనలో కలిపేసుకుని తన నుంచి బయట ఉంటాడు ఈ జగత్తు సత్యమే తనలో కలిపేసుకున్నప్పుడు ఈ ప్రాణులందరూ ఆయన లోపల విడివిడిగా సపరేట్ సపరేట్గా ఉండిపోతారు మళ్ళీ ఆయన బయట వెంటనే మళ్ళీ సపరేట్ సపరేట్గా బయటకు వచ్చేస్తారు కాబట్టి జగత్తు సత్యము ఈశ్వరుడు సత్యము జగత్తులో ఉండే అనేకత్వము సత్యము అనే ధోరణి మీకు ఏదైనా కలుగుతుందేమో ఆ వర్ణన మీకు కలిగినా కలగకపోయినా ద్వైత ఫిలాసఫర్స్ అందరికీ బాగా గట్టిగా కలిగిపోయింది ఇప్పటికే వాళ్ళు కలిగిపోయి అలాగే దాన్ని వ్యాఖ్యానాలు చేసేసి పుస్తకాలు రాసేసుకుని కూర్చున్నారు ఇదంతా సత్యం ఈ జగత్తంతా సత్యం మీకు ఈ జగత్తు గురించి ఒక నిఖా హంస అయిన మాట కొత్త నిఖా మాట విన్నారంటే అది అది ఉర్దూ పదం ఉర్దూ ఏనా మరి హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంత ఉర్దూ కూడా మనకు తెలుసుండాలి నిఖాల్సైన మాట ఈ జగత్తు గురించి చెప్తా నేను ఈ జగత్తు దృశ్యము అంటే కనబడుతూ ఉండేది అలా కనబడుతూ ఉండగానే అదృశ్యంలోకి అది వెళ్ళిపోతూ ఉన్నది కనబడుతోంది ఇప్పుడు సినిమా చూస్తున్నారు కనబడుతోంది కనబడుతూ కనబడుతూ కనబడుతూ ఏమైపోతుంది అది అదృశ్యంలోకి కలిసిపోతుంది అదృశ్యంలో విలీనం అయిపోతుంది అలాగే మన ఈ జగత్తు కూడా అంటే మా చిన్నప్పుడు మేము మహావిద్వాంసుల దగ్గర శాస్త్రాలు వేదాలు మళ్ళించేస్తూ ఉండేవాళ్ళం మహాపండితులు ఉండేవాళ్ళం దేనికి తడువుకోక్కర్లేదు ఏ సందేహం వచ్చినా అడగ సందేహం రావడమే ఆలసి వాళ్ళు తీర్చి పారేసేవాళ్ళు దేనికి తడుకోలేదు వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళు లేరు ఇప్పుడు తల్లిదండ్రులు లేరు పాఠాలు చెప్పిన పెద్దలు లేరు అందరూ అలా అలాగా చూస్తూ చూస్తూ ఉండగానే అదృశ్యం ఉంటారు తర్వాత ఇది నాది అని అనుకున్న సర్వము నాది కాకుండా పోతుంది ఇది ఉంది అనుకున్న సర్వము లేదులో కలిసిపోతుంది ఉన్నది ఉంది అని అనుకున్న సర్వము లేకుండా అయిపోతుంది వీడు హై హై హై అంటూ ఉంటాడు నహీ హైలో పెళ్ళిపోతుంది అది ఇది జగత్తు యొక్క సారవంతమైన మాట దేవుడు దేవుడు దెయ్యం తర్వాత చూద్దాం ముందు ఈ జగత్తు గురించి మీరు తెలుసుకోండి మరి దేవుడు దేవుడు గురించి తర్వాత చూద్దామనగా నువ్వు దేవుడు గురించి ఏమీ నువ్వు కంగారు పడకు ఈ జగత్తు గురించి నువ్వు ఈ సత్యం తెలుసుకో ఇది జగత్తు సంగతి తేల్చు ఎదురుకుండా దెయ్యంలా కనపడి మన నెత్తి మీద తాండవం చేస్తున్న ఈ జగత్తు ఏదైతే కలదో ఇది మిథ్య ఉన్నది కాదు ఇప్పుడు సినిమా అంత గట్టిగా కనపడుతోంది కాబట్టి సినిమా సత్యం అని అనుకుంటారా ఈ జగత్ అటువంటిది సో ఆ విషయాన్ని మర్చిపోకూడదు అంచేతనే ఒక దృష్టాంతం యథా రజ్వాదిహి సర్పాదే మిథ్యాకల్పిత్యా ఈ వాక్యాన్ని ద్వైతులు చూశారంటే ఏమంటారో తెలిసిన ఈ శంకరులకి అప్పుడప్పుడు దెయ్యం ఉంటుంది ఇప్పటి బాగానే రాశాడు ఇప్పుడు దెయ్యం మాట్లాడుతున్నాడు అని ఒకళ్ళు అన్నారు ఇంకో ద్వైతాద్వైతులని ఇంకో కొంతమంది ఉన్నారు ద్వైతాద్వైతులని వాళ్ళు కల్తీ వ్యవహారం సగం అద్వైతం సగం ద్వైతం ఇటు ద్వైతాన్ని నిరాకరించలేరు అటు అద్వైతాన్ని కాదనలేరు ఎందుకంటే శృతులు అద్వైతాన్ని గట్టిగా చెప్తున్నప్పుడు అద్వైతాన్ని ఎలా కాదనగలుగుతారు ఏ ముఖంతో కాదనగలుగుతారు పోనీ అలాగని ద్వైత నిరాకరణం చేస్తారా అది చేయలేరు ఎందుకంటే ద్వైతం మీద ఇంకా కొంత వ్యామోహం ఉండబట్టి కొంత ఆసక్తి ఉండబట్టి ఆ ప్రపంచము ఎడల కొంత అటాచ్మెంట్ ఉండబట్టి దాని యొక్క వాస్తవికతని పూర్తిగా నిరాకరించడానికి మనసొప్పదు మనసొప్పదు ఇప్పుడు సినిమాకి వెళ్తారు సినిమా మిథ్యా అనడానికి మనసొప్పదు ఎందుకు ఒప్పదు వాడు పది కోట్లు పెట్టి తీశాడు దాన్ని పది కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీసాడండి మీరు మిక్ష్యాన్ని వేదాంతం రోజునొచ్చి ఓ పదో హోటన కొట్టుకు వచ్చి మిక్షా అని తీశారు మీరు రెండున్నర గంటలు ఎంజాయ్ చేసి పైగా మిక్షా అంటున్నారు మీరు రెండున్నర గంటలు ఎంజాయ్ చేసి మిక్ష అంటున్నారు వాడు పది కోట్లు పెట్టి తీశారు అన్నాడు ఒక నాతోడు నేను అన్నాను చూడాయా రెండున్నర గంటలు కాదు ఐదు గంటలు ఎంజాయ్ చేసిన పది కోట్లు కాదు వంద కోట్లు పెట్టి తీసిన సినిమా మిక్స్ దాంట్లో తేడా రాదుగా ఇప్పుడు వస్తువు యొక్క తత్వాన్ని సెంటిమెంట్ మీద బేస్ చేసి మీరు నిర్ధారించలేరు సెంటిమెంటాలిటీ అంటారు దాంతో వస్తు తత్వాన్ని నిర్ధారిస్తారా సెంటిమెంట్ బాగా ఉంది కదా అని సత్యం అంటారండి బంగారం సత్యమా ఆభరణాలు సత్యమా సెంటిమెంట్ బోల్డ్ సెంటిమెంట్ ఉంటుంది పెళ్లి పందిట్లోకి వెళ్తే అంతా సెంటిమెంటే కాబట్టి బంగారం సత్యం ఆభరణాలు సత్యం అవవు కాబట్టి జగత్తు మిథ్య అయితే మిథ్యకు డెఫినేషన్ ఏమిటి ఏదైతే కనబడుతూ ఉంటుందో కానీ ఉన్నది కాదో దానిని మిథ్య అంటారు కనబడు దృశ్యం నతు సత్ కనబడుతూ ఉంటుంది కానీ లేదక్కడ సినిమా తెర మీద కొండ కనపడుతుంది కొండ లేదు లేని కొండ ఎందుకు కనపడాలి మరి అదే మిథ్య అంటే కనబడుతో ఉన్న కొండ లేకపోవడం ఏమిటి దాని పేరే నిత్య అర్థమైందండి సో రజ్వాది తాడు ఉంటుంది ఈ తాడు సర్పమును ప్రకటింపజేస్తుంది అంటే నిజంగా సర్పం వచ్చిందనుకున్నారు అజ్ఞానము చేత పరికల్పితమైన సర్పమునకు త్రాడు ఆశ్రయమై ఉంటుంది త్రాడే లేకపోతే సర్పం కల్ప సర్పము యొక్క కల్పన కూడా సంభవం కాకుండా పోతుంది తాళ్ళు ఏమి త్రాడు అసలు త్రాడు అనేది లేకుండా చేసేసారనుకోండి మీకు సర్పము యొక్క కల్పన ఉంటుందా ఉండదు కాబట్టి సర్పము యొక్క కల్పనకు త్రాడు ఆశ్రయము అదేవిధంగా జగత్తు యొక్క కల్పనకు పరమాత్మ ఆశ్రయము సినిమా యొక్క కల్పనకు ఆ ప్రకాశము ఆ తెర ఆ ప్రకాశించే తెర ఆశ్చర్యము సినిమాకి ఎలాగో ప్రకా సినిమాకు ప్రకాశించే తెర ఎట్లో అలలకు సముద్రము ఎట్లో జగత్తునకు ఈశ్వరుడు అట్లు కాబట్టి ఈశ్వరుడే సత్యము జగత్తు సత్యమైన ఈశ్వరుని అజ్ఞానముచే కనబడుతూ ఉండే తెలివి తక్కువ ధనము చే కనబడుతూ ఉండే కల్పిత మిథ్యా కల్పిత మిథ్యా ఆ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకే ఆ శ్లోకం పూర్తయినది ఒకసారి శ్లోకం అనేసిద్దాము అవిభక్త భూతేశు విభక్తమివచ స్థితం భూతర్తృచ తజ్ఞే గ్రసిష్ణు ప్రభవిష్ణుచ జ్యోతిషామీత్యోతి తమస పరముచ్య జ్ఞానం జ్ఞేయమ్యం హృది సర్వీష్ఠొప్ప ఇది పరమాత్మ గురించి చెప్పిన వాక్యము పరమాత్మ అంటే ఎలా ఉంటుందనుకుంటున్నారు పరమాత్మ అంటే జ్ఞానస్వరూపుడై ఉంటాడు జ్ఞానం ఎక్కడుంటాడు హృది సర్వస్యభిష్ఠితం చాలా తత్వదృష్ట్యా చాలా ప్రధానమైన శ్లోకము దీనిని రేపు మనం వివరించుకున్నాము పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశ్శాంతి